ఏ గను ధరించేవో ఇంతటి మీదటమమ్ము భోగపు కోరికలచే పొలిసెపో పనులు పరగి నాలుక సొంపు వరసిపోయా పరుల నేను తీయించి పలుమారును విరసపు పాపముల వినికిచే వీనులెల్లా కొరమాలెమాకు నేటి కులాచారములు మొక్కలాన పరధనమునకు చాచి చాచి ఎక్కువ చేతుల మహిమెందో పోయా తక్కక పరస్త్రీల దలచి మనసు పోయా మాకు నేటి ముందరి పుణ్యములు ఎప్పుడు నీచుల ఇండ్లకు ఎడతాకి పాదములు తప్పని తపములెల్లా తలగిపోయా ఇప్పుడే శ్రీవెంకటేశలువగా నిప్పుననే చేసినట్టి నేరమెల్లా నడగే